అసలేం జరిగిందంటే రెండవ అధ్యాయం చెమటలు పట్టించిన బైండోవర్ రెండవ భాగం నాకు కదిలే శక్తి కానీ ఆ అవకాశం కానీ లేదు నా కాళ్ల కింద కుర్చీల మధ్య అది పాకుతుంది చెమటలు పడుతున్నాయి అలాగే కదలకుండా కూర్చుండిపోయాను అదృష్టం కొద్దీ కుర్చీ చుట్టూరా పాకి వచ్చిన తోనే బయటకు అయినా కొంతసేపటి వరకు లేవడానికి ధైర్యం చాలలేదు నఫేదారు వచ్చి పెద్ద మోట దింపే వరకు కుర్చీలోనే కూర్చుండిపోయాను సార్ కలెక్టర్ గారు ఈ ఫైల్స్ పంపారు ఇవి ఆయనకు వచ్చిన ఫైల్స్ వారు ఇంకా చూడలేదట మిమ్మల్ని చూసి రిపోర్ట్ రాసి పంపమన్నారు వీలైతే ఈ రాత్రికే లేదా ఉదయానికల్లా చూడమన్నారు అన్నాడు మూట పెద్దదే చాలా ఫైల్స్ ఉన్నాయి అది ఇంకా జిల్లాలో రెండో రోజే ఉన్నట్టుండి ఇన్ని ఫైల్స్ పంపిస్తే అసలు ఫైల్ చూడటమే మొదటిసారి ఎలా చూడాలో తెలియదు పైగా రిమార్కులు రాసి పంపమన్నారని దఫేదార్ చెప్పడం ఏం రాయాలి ఎలా రాయాలి ముస్సోర్ అకాడమీలో ఇవేవి నేర్పలేదే అనుకుంటూ ఒక్కొక్క ఫైలు చూసుకుంటూ కూర్చున్నాను కొన్నింటిలో నాకు తోచింది రాశాను రాత్రి పదకొండు తర్వాత నౌకరు వచ్చి మూట పట్టుకుపోయాడు మర్నాడు కలెక్టర్ గారు చూసిన ఫైల్స్ వాపసు పంపే ముందు మళ్ళీ నన్ను చూడమన్నారని కబరు చూసి పంపించాక ఆఫీసులో కలవమన్నారు రాత్రి ప్రొద్దున చూసిన ఫైల్స్ గురించి వివరంగా చెప్పారు ఫైల్స్ ఎలా చూడాలో ఏవి ముఖ్యమైనవు నోట్ ఫైల్ అంటే ఏమిటో కరెంట్ ఫైల్ అంటే ఏమిటో పెద్ద ఫైల్లో మనకు కావాల్సిన విషయం ఎలా రాబట్టుకోవాలో ఒకయురా విషయాలు విపులంగా చెప్పారు ఎల్లుండి నర్సాపూర్ డివిజన్లోని బ్రాహ్మణపల్లిలో నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో కలిసి సంయుక్తంగా తనిఖీ ఉంది నువ్వు రావాలి అని చెప్పారు మరుసటి రోజు నేను వాకప్ చేసేప్పటికే కలెక్టర్ గారు క్యాంపుకు వెళ్ళిపోయారని రెండు రోజుల తర్వాత కానీ తెలిసింది ఆయన వెళ్ళేది నర్సాపురానికే కదా నన్ను తనతో తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా అనిపించింది మూడు రోజుల నుంచి అంటే నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి కలెక్టర్ గారి ప్రవర్తన ఏదోలా ఉందనిపించింది నన్ను కొంచెం దూరంగా ఉంచాలని చూస్తున్నారా అనిపించేలా ఉంది వెంటనే శిరస్తుదారి సలహా మేరకు నౌకర్ను ఇంటబెట్టుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి సాయంత్రానికి నర్సాపురం చేరాను రిక్షాలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళాను సబ్ కలెక్టర్ ఆనందరావు గారు ఆ జిల్లాలోనే శిక్షణ పొందారు సబ్ కలెక్టర్గా నరసాపురం డివిజన్లో చేరారు కొద్ది నిమిషాల్లోనే నా పరిస్థితి అంతా ఆయనకి అర్థమైంది నా మీద జాలిపడ్డారు సర్వీసులో నాకు చాలా దగ్గరైన కొద్ది ఆనందరావు ఒకరు మర్నాడు జరగబోతున్న జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి ఆయన నాకు వివరంగా చెప్పారు అందులో పెద్దగా తనిఖీ చేసేది ఏది లేదని తను చాలా విపులంగా రిపోర్ట్ పంపానని కానీ మళ్లీ నీటిపారుదల రెవెన్యూ అధికారులందరితో కలిసి ఈ తనిఖీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు మర్నాడు ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక కలెక్టర్ గారు కొత్త అసిస్టెంట్ కలెక్టర్ ప్రసాద్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ డిక్లేట్ చేస్తారు అంటూ బాంబు గెలిచారు అలా అనడంలో ఆయన ఉద్దేశం అదృష్టం కొద్దీ ముందు రోజు ఆనందరావు గారితో ఈ విషయం క్షుణ్ణంగా చర్చించి ఉండటం వల్ల కలిగిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక రిపోర్ట్ డిక్లేట్ చేశాను కలెక్టర్ గారు కొంచెం ఆశ్చర్యపోయినట్టు కనిపించింది మొత్తం మీద మొదటి గండం గడిచింది ఆ రాత్రి సబ్ కలెక్టర్ గారు పిలిస్తే కలెక్టర్ గారు భోజనానికి వచ్చారు అప్పుడు మాటలలో అడిగాను సబ్ కలెక్టర్ రిపోర్టు అంత వ్యసిదంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఎందుకు సార్ ఇది రెండు గ్రామాల మధ్య పెద్ద తగాద పేపర్ మీద పరిష్కారం చేస్తే గ్రామస్తులకు చాలా విషయాలు తెలియకపోగా రకరకాల అపోహలకు దారితీస్తుంది కొంత మనకు కాలం పెద్ద అధికారులంతా తిరిగి పరిశీలించి గ్రామస్తుల ముందే అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటే మనం ఇచ్చే నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకుని ముందు ముందు తగాదాలు లేకుండా కలిసి ఉండే అవకాశం ఉంటుంది అన్నారు అలా అంటూనే మీరిద్దరూ ఇన్స్పెక్షన్ సమయంలో మాటల్లో కదా అందుకే డిక్టేషన్ ఇవ్వమన్నాను అని మనసులో ఉన్నది కలెక్టర్ బయటపెట్టారు అదృష్టం బాగుండి ఒక వారం రోజులు అందరికీ కలిపి ఈ శిక్షణ పని నేర్చుకోవడం ఎలా ఉన్నా అందరం మా మా జిల్లాల అనుభవాలు పంచుకోవడానికి అవకాశం వచ్చింది దాదాపు అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం వాళ్ళ వాళ్ళ కలెక్టర్లు ఎంత మంచిగా చూసుకుంటున్నారో చెప్పారు వారి మాటలను బట్టి కలెక్టర్ల దగ్గర నుంచి వారికి పెద్ద టెన్షన్ లేకుండా శిక్షణ జరుగుతుండటమే కాక వారంతా కలెక్టర్ కుటుంబ సభ్యుల్లో ఆనందంగా గడుపుతున్నారన్నది నాకు అర్థమైన విషయం నా గురించి నేనేం చెప్పుకోను ఒకటి రెండు విషయాల్లోనే నాకు అసంతృప్తి నన్ను ఒక ఐఏఎస్ అధికారిగా దర్పంతో ఆయన మసలినివ్వడం లేదు అంతేకాదు ఒక రెండు సార్లు ఇతర అధికారులను కూడా నా విషయంలో అలా ప్రవర్తించకుండా చూసారేమని నా అనుమానం సాధారణంగా శిక్షణకు వచ్చిన నాలంటి ఐఏఎస్ అధికారులను గ్రామానికి పోస్టులో శిక్షణకు పంపేటప్పుడు తహసీల్దార్ స్వయంగా గ్రామానికి తీసుకువెళ్ళి గ్రామాధికారులకు పరిచయం చేసి వసతులు ఉన్నాయో లేదో చూసిపోవటం ఒక సాంప్రదాయం నా విషయంలో కొంచెం ప్రత్యేకం సార్ రేపు ఉదయం మిమ్మల్ని జీప్లో తీసుకెళ్లి గ్రామంలో దింపి వస్తాను అని చెప్పిన తహసీల్దారు పొద్దున్నే ఫోన్ చేసి జీపు పాడైంది సార్ తమరు బస్సులో వెళ్తే బాగుంటుందేమో అనేవాడు నేను బస్సులో నా నౌకర్తో సహా గ్రామానికి వెళ్ళి గ్రామాధికారులను పరిచయం చేసుకుని పనిలోనికి వెళ్లాల్సి వచ్చేది పూళ్ళ అని ఏలూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందో గ్రామం ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని గ్రామ సమగ్ర ప్రగతికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసి ఇవ్వాలి ఇదేగాక వారానికి ఒకసారి ఆ వారంలో ఏం చేసానో తేదీల వారీగా విపులంగా రాసి కలెక్టర్గా పంపాలి నేను 5 పేజీలు రాస్తే కలెక్టర్ నుంచి ఆరు పేజీల సూచనలతో నా వచ్చేది నేను ఎంత బాగా చేయడానికి ప్రయత్నించినా చాలా బాగా చేశాను అనుకుని రాసి పంపినా ఇంకా చేయాల్సింది ఏముందో ఎలా చేయాలో ఆయన వివరంగా రాసి విశ్రాంతిగా నిద్రపోవడానికి వీలు లేకుండా తిరిగి పంపించేవారు తర్వాత భీమండోలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అక్కడున్న రోజుల్లో ఒక్కసారి కూడా అసిస్టెంట్ కలెక్టర్ హోదా లేనే లేదు ఏలూరు తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ల సమావేశానికి నన్ను రెవెన్యూ ఇన్స్పెక్టర్గానే హాజరవ్వమన్నారు కానీ అసిస్టెంట్ కలెక్టర్గా కాదు జిల్లాలో పోలీస్ శాఖలో ట్రైనింగ్ విషయంలో కూడా ఎస్పీ గారిని పిలిచి ఏం నేర్పాలో ఏ విషయాలు పూర్తి అవగాహన వచ్చేలా చేయాలో కలెక్టర్ గారే చెప్పారు పోలీస్ స్టేషన్లో రోజంతా కూర్చోబెట్టి జరుగుతున్నది తెలిసేటట్టు చేయటమే కాకుండా లారీలు ఆపి తనిఖీలు చేయడంలో కూడా శిక్షణ ఇచ్చారు అలాగే వ్యవసాయం నీటిపారుదల పౌర సరఫరాలు పశు సంవర్ధన సంక్షేమం ఇలా అన్ని విభాగాల జిల్లా అధికారులను పిలిచి నాకు ఏమేమి నేర్పాలో కలెక్టర్ గారే ఆదేశాలిచ్చి మరి ఏర్పాటు చేశారు జీవితంలో అంతవరకు ఏ సమయంలోనూ ఇంత కష్టపడి పనిచేయలేదన్న ఆలోచన వచ్చేట్టుగా శిక్షణ సాగుతోంది ఇదేమయ్యే ఉద్యోగం నన్ను నీరసం ఆవహించింది కానీ మొదటి ఆరు నెలల శిక్షణ పూర్తయిన తర్వాత ఆ శిక్షణ విలువ తెలియటం మొదలుపెట్టింది అప్పటి నుంచి స్వతంత్రంగా పనిచేసే అవకాశం వచ్చింది ఒక నెల ఆర్డీఓగా ఆరు నెలలు బీడీఓగా మూడు నెలలు జిల్లా పరిషత్ కార్యదర్శిగా పనిచేశాను ప్రతిరోజు కలెక్టర్ గారు చూడబోయే ముందు ఆ ఫైల్ చూడాలి ఆయన చూసిన తర్వాత ఏం ఉత్తర్వులు జారీ చేశారో మళ్ళీ చూడాలి కలెక్టర్ గారితో కూర్చున్న సందర్శకులను చూడటం సమావేశాలు నిర్వహించడం బాగా చూసిన తర్వాత ఏ పని చేయాల్సి వచ్చినా ఎటువంటి ఇబ్బంది కానీ టెన్షన్ కానీ ఉండేది ఆ ఆరు నెలల తర్వాత కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారి ప్రవర్తనలో తేడా వచ్చింది ఎప్పుడూ తనతోనే ఉంచుకునేవారు తనతో కారులో టూర్కి తీసుకువెళ్లేవారు ఏ విషయం వచ్చిన సమావేశంలో నా ఉద్దేశం అందరి ముందు కొనుక్కునేవారు నాకే చాలా ఆశ్చర్యం మారిపోయారు ఉండబట్టలేక ఒక రోజున ఆయన్ని అడిగేశాను మీలో ఈ మార్పుకు కారణం ఏమిటి సార్ ఆయన నవ్వుతూనే చెప్పారు కావాలనే మొదటి నేను దూరంగా ఉంచాను నాకు చాలా బాధగానే ఉండేది కానీ నువ్వు పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నావు కదా మరి మన సర్వీసులో పని నేర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం జిల్లాలోని కింది స్థాయి అధికారులు కానీ ప్రజలు కానీ మనం చాలా పెద్ద అధికారులమని మనతో మనసు విప్పి మనకు చాలా మర్యాద ఇచ్చి దూరంగా ఉంచుతారు దీనివలన వాస్తవాలకు కూడా మనం దూరంగా ఉండడం జరుగుతుంది నేను నీకు చాలా దగ్గరగా ఉండి నాతో పాటే నువ్వు కూడా కారులో తిరుగుతూ ఉంటే నిన్ను కూడా కలెక్టర్గానే చూస్తారు మనసు ఎవరు ఏమీ చెప్పరు అందుకే శిక్షణలోని మొదటి ఆరు నీ అంతటా నువ్వుగా ఐఏఎస్ అధికారిగా కాకుండా ప్రసాదుగా ప్రజల్లో కలగాలని జరుగుతున్నవన్నీ తెలుసుకోవాలని కింద వాళ్ళ మంచి చెడులు కష్ట సుఖాలు స్వయంగా చూసి అనుభవించి విషయాలు అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం కొంత మనసుకు బాధ కలిగించే విషయమైనా కావాలని నేను సర్వెంట్ క్వార్టర్లో ఉండమన్నాను కానీ కలెక్టర్ బంగ్లాలో స్థలం లేక కాదు ఒకసారి అసలు శిక్షణ పూర్తయిన తర్వాత అదే వరకులా నేను ఉంచాల్సిన అవసరం లేదు గ్రామానికి కరణం పోస్టులో శిక్షణ జీప్లో తీసుకువెళ్తానని తహిసీల్దారంటే నేనే వద్దన్నాను నరసాపూర్కి ఇంకొక ఆఫీసర్ కారులో తీసుకువెళ్తానంటే నేనే వద్దని నువ్వు బస్సులో వచ్చేలా చేశాను అదంతా నీ మంచి కోసం నువ్వు పని నేర్చుకోవడం కోసం చేసినవే అధికారంలో ఉండి నేర్చుకోవాలంటే కొన్ని ఏళ్లు పట్టవచ్చు దానివలన ఇబ్బందులు రా చేద్దామనుకున్నది చేయలేకపోవచ్చు పని పూర్తిగా తెలియకపోతే కింద అధికారులకు చులకనవుతాం ఇప్పుడు నీకు ఏ పని కొత్తగా అనిపించు చూడు ఉద్యోగంలో కావాల్సిన ధైర్యం పని నేర్చుకోవడంలోనే వస్తుంది రెవెన్యూ ట్రైనింగ్ ఇలా ప్రారంభమైతే మేజిస్ట్రేట్ ఉద్యోగం శిక్షణ ఒక శిక్ష లాగానే సాగింది ట్రైనింగ్లో ఉండగా మూడవ క్లాస్ మేజిస్ట్రేట్గా పన్నెండు కేసులు చేస్తే రెండవ క్లాస్ మేజిస్ట్రేట్ అధికారాలు అప్పుడు మళ్లీ పన్నెండు కేసులు చేస్తే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అధికారాలు వస్తాయి ఆ పోస్టులో ఆరు కేసులు చేస్తే శిక్షణ పూర్తయినట్లుగా జిల్లా జడ్జి ధృవీకరిస్తారు ఈ శిక్షణ జిల్లా జడ్జి లేదా అదనపు జిల్లా జడ్జి పర్యవేక్షణలో జరుగుతుంది ఏలూరులో చేరగానే కలెక్టర్ గారు జిల్లా జడ్జి గారితో మాట్లాడి నా శిక్షణకు ఏర్పాటు చేశారు ఏలూరులో అప్పటికే ఒక అదనపు జిల్లా జడ్జి కూడా ఉండేవారు ఆయనకు నా శిక్షణ బాధ్యత అప్పగించారు ఆయన సంతృప్తి మేరకు కేసులు చేస్తేనే బాగా చేశాడని ఆయన నిర్ధారిస్తేనే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అధికారాలు ముందు జిల్లా జడ్జి గారిని కలిసి తర్వాత అదనపు జిల్లా జడ్జి గారిని గలవడానికి వెళ్ళాను ఆయన పేరు బేగ్ హైదరాబాద్ నివాసి చాలా కలుపుకోలుగా ఆప్యాయంగా మాట్లాడారు కేసులు వెంటనే ఇస్తానని ఏం తెలియకపోయినా అడగవచ్చుని దేనికి సందేహించవద్దని చెప్పారు నేను లేచి వెళ్ళబోయే ముందు ఆయన నవ్వుతూ కేసులు బాగా చేసినంత మాత్రాన్ని నీకు సర్టిఫికేట్ ఇస్తాననుకోకు నువ్వు నాకు ఇంకో విషయంలో కూడా సంతృప్తి కలిగించాలి అన్నారు నాకు అర్థం కాలేదు పెద్ద విషయం కాదులే సాయంత్రం మా ఇంటికి భోజనానికి రా చెప్తాను అన్నారు ఆ సాయంత్రం నాకు అర్థమైంది ఆయనతో రమ్మి ఆడాలి ఇంకా చేసేదేముంది ఏలూరులో ఉన్నప్పుడల్లా ఇది ఒక ముఖ్య శిక్షణ కార్యక్రమం మొదటి నాలుగైదు నెలల్లో జడ్జి గారు నాకు మేజిస్ట్రేట్ ఉద్యోగంలో మెళుకువల కన్నా రమ్మిలో మెళుకువలే ఎక్కువగా నేర్పారు ఆశలు జోకర్లు అప్పుడప్పుడు కల్లోకి కూడా వచ్చేస్తూ ఉండేవి అందుకే మొదటిసారి అసిస్టెంట్ కలెక్టర్గా మేజిస్ట్రేట్ కోర్టులో మొదటి కేసు వింటుంటే పని తెలియటం ఎంత అవసరమో అర్థమైంది కలెక్టర్ గారిలాగా జడ్జి గారు కూడా రోజుకో అరగంట పాటు కోర్టులో అభ్యాసాలు కేసుల అధ్యయనాలు తీర్పుల పద్ధతులు వగేర న్యాయ విచారణకు సంబంధించిన అంశాన్ని ఏ కొంచెం నేర్పినా బాగుండేది రమ్మిలో ఆయన ఇచ్చిన శిక్షణలో సగం శ్రద్ధ నాకు కోర్టు విషయాలని నేర్పడంలో చూపిస్తే బాగుండేది కదా అన్ని జిల్లాల్లో శిక్షణ ఇంచుమించు అలాగే ఇస్తారు కానీ నా అదృష్టం ఇక్కడ రమ్మి బాగా నేర్చుకున్నాను కోర్టులో కూర్చుంటే పేక మొక్కలే కళ్ళల్లో మెదుగుతున్నాయి ఆ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంజాల లక్ష్మణ గారు పెద్ద మనిషి కనుక నా సంకట అసలు అర్థం చేసుకున్నారు ఫ్యాన్ పూర్తిగా తిరుగుతున్న నా ముఖం మీద ఆగకుండా కారుతున్న చెమటలు చూసి నా దగ్గరకు వచ్చి చాలా మర్యాదగా నా అనుమతి తీసుకొని నా కోర్టు బెంచ్ మీదకు వచ్చి రహస్యంగా నా చెవిలో చెప్పారు బైండ్ ఓవర్ చేయటం అంటే మీరేమీ చేయనక్కర్లేదు సార్ కేసు ఫైల్ మీద బైండ్ ఓవర్ అని రాసి అది ఏ రోజు వరకు తారీఖు వేసి సంతకం పెట్టండి చాలు అని అమ్మయ్యా నా టెన్షన్ దిగిపోయింది నిందితులందరినీ ఫలానా తేదీ వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది అని తారీఖు చెప్పి తర్వాత మరో కేసు తీసుకుని చెమటలు దుడిచేసుకున్నాను ఐఏఎస్ అర్హత వేరు ఐఏఎస్లో ఉండాల్సిన విషయ పరిజ్ఞానం వేరు విషయ పరిజ్ఞానం ఉండాలంటే సరైన శిక్షణతోనే అది ప్రారంభం కావాలి అదృష్టమో దురదృష్టమో నాకు శిక్షణ అలా ప్రారంభమైంది